ీగరుభ్యో నమ హరి ఓ గణానాగణపతింహవామహే కవి కవీనాశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణూసాదనంధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా అత ఏ ప్రాణ ఆకాశస్థల్లింగా అనే సూత్రం అయింది కదా ఇప్పుడు అతవ అదే కారణంగా ఇప్పుడు ఆకాశ తల్లింగా ఆకాశపదఘటితమైన వాక్యము కాతివాచ ఆకాశ ఇది హో వాచ ఈ ఆకాశము నుండియే సకల ప్రాణులు ఉదయిస్తున్నాయి అని అలా చెప్పారు కదా సర్వాణి హవ ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యంతే అది సకల ప్రాణులు ఆకాశము నుండియే ప్రభవిచున్నవి అనేది అది బ్రహ్మలింగం బ్రహ్మను సూచించేటువంటి లింగం కల్లింగా తర్వాత మరింక దేనిని సూచించదు తస్యవ లింగా కల్లింగా సస్యలింగా తల్లింగా నిజానికి తశ్శబ్దం అక్కర్లేదు బ్రహ్మానే పదం వస్తుంది కదా లింగాత్ అంటే సరిపడుతుంది బ్రహ్మానే పదం అనువృత్తి అవుతోంది కనుక లింగాత్ అంటే లింగము వలన తచ్చబ్ద ప్రయోగం మళ్ళీ వ్యాసమహర్షి అంద్రుడు చేశారంటే తస్యవ లింగాతన ఏవకారం వస్తుంది దాన్ని అవధారణ కర్మధారయా అవధారణ వస్తుంది ఇది ఎలాగంటే అభక్ష అని ఉంటుంది అంటే నీటిని త్రాగువాడు నీటిని త్రాగువాడంటే ప్రతివాడు తగుతుంది నీరు అది కాదు నీటిని మాత్రమే త్రాగువాడు అభక్ష ఇంకేమీ తీసుకోండి ఏవా ఉందా అభక్ష అనే సమాసంలో ఏవా ఉంది అలాగే తల్లింగా అనే సమాసంలో తస్యవ లింగ లింగం తస్మాత్ తల్లింగ ఆ ఏవా ఉందని మళ్ళీ ఇక్కడ సూచితమవుతోంది అత ఏవా తస్యవ లింగా అని అక్కడ చెప్పినట్టుగానే అదే కారణం చేత ప్రాణ అంటే ప్రాణపదఘటితమైన వాక్యం చూసుకోవాలి ఏది అని అడిగాడు ప్రాణ ప్రస్తావ భక్తికి దేవత ఎవరు అని అడిగారు అడిగితే ప్రాణ అని చెప్పాడు ప్రాణ అనగానే ఏదో జనరల్గా ఒక ఐడియా ఉంది కానీ ఇక్కడ ప్రాణశబ్దానికి అర్థం ఏమిటి ప్రాణ అంటే వాయువు అని కూడా అర్థం ఉన్నది ప్రాణాపానం యానోదాన సమానములు అనే పంచవిధ వాయు వృత్తులలో ప్రాణం ఒకటి ఏ ప్రాణము తర్వాత ప్రాణశబ్దానికి అధికమైన చేష్టగలది ప్రకృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణ అని అర్థం ఉంది తర్వాత మీరు గమనిస్తే ముందక శృతిలో అప్రాణోహ్యమనాశుభ్ర అని ఒకటి ఉన్నది ఆ పరమాత్మ అప్రాణ అంటే క్రియాశక్తి కాదు అమనాహ విజ్ఞానశక్తి కాదు శుభ్ర క్రియాశక్తి విజ్ఞాన శక్తులకు అతీతమైన శుద్ధ చైతన్యము సాక్షి చైతన్యము క్రియాశక్తి అంటే కర్త అవుతుంది విజ్ఞానశక్తి అంటే భోక్తవుతుంది కాబట్టి క్రియాశక్తి కాదు భోక్త కాదు జ్ఞాన విజ్ఞాన శక్తి కాదు అని చెప్పారు అక్కడ అప్రాణ అని చెప్పారు కాబట్టి పరబ్రహ్మ ప్రాణము కానిది అని చెప్పారు అక్కడ అక్కడ ప్రాణశబ్దానికి క్రియాశబ్ క్రియాశక్తి అని ఇక్కడ కూడా అర్థం చూసుకోవాలా అని ఇన్ని రకాల వచ్చే అవకాశం ఉన్నది వెంటనే దానికి సమాధానంగా ఏమంటున్నారంటే పరబ్రహ్మయే ఇక్కడ ప్రాణశబ్దార్థము ఎందుకంటే అతఏవ ఆ లింగము స్పష్టంగా పరబ్రహ్మను సూచించే లింగము ఉండటం వలనమే ఏమిటంటే ఆ లింగము సర్వాణి హవాయుమాని భూతాన్ని ప్రాణమేవాభిసంవిశంతి ప్రాణ ప్రాణమభ్యుజ్జిహతే అనేవా అనేది అంటే ఎతో వాయుమాని భూతాన్ని జాయంతేలాంటి వాక్యం అది స్పష్టమైన బ్రహ్మలింగము దాన్ని చూడగానే ఎస్ ఇది పరబ్రహ్మ అని చెప్పచ్చు దానిని బట్టి ఆ వాక్యంలో చెప్పిన ప్రాణశబ్దానికి అర్థము పరబ్రహ్మయే అని సూత్రానికి జనరల్ మీనింగ్ దీని మీద మనం భాష్యాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఉద్గీ ప్రస్తోతర్యా దేవత ప్రస్తావమన్వాయత్త్రమ్య శూయతే మీరు కనుక ఆ కండలు చదివి ఉండకపోతే ఇదంతా కూడా చాలా అసందర్భంగా ఉంటుంది దాని మీద విచారం కాబట్టి ఆ కండలు చదివి దీన్ని చదవాలి ఉద్గీత విద్యలో ఈ విధంగా మనకి వినబడుతోంది అంటే శృతి ఈ విధంగా ఉన్నది ఏ విధంగా అంటే హే ప్రస్తోత ఓ ప్రస్తోత నువ్వు ప్రస్తావాన్ని చెప్పబోతున్నావు ఆ ప్రస్తావ భక్తికి ఏ దేవత ఎవరో తెలిసి చెప్పు తెలియకుండా చెప్తే నీ తల పడిపోతుంది అని ఉషస్తి అంటాడు ఆ విధంగా ఆరంభమైంది ఆ ప్రసంగం ఆ విధంగా ఆరంభమైంది అంతకుముందు మఠచీహతేషు పురుషు ఆటిక్యా సహ అంటే వడగళ్ళవానికి పంటలన్నీ పోయాయని ఆయన భార్య గడకరలా సన్నగా నిరసించం ఇవన్నీ కూడా అవన్నీ పాయింట్ కాదు దాన్ ది మెయిన్ థింగ్ అది కథలో భాగం మెయిన్ థింగ్ ఎక్కడంటే ఉషస్తి వెళ్ళి ఆ ప్రస్తోత ముందు కూర్చుని నువ్వు ప్రస్తావభక్తిని చెప్పబోతున్నావా దేవత తెలుసుకుని చెప్పు లేకపోతే మరి తల తీసినట్టయిపోతుంది జాగ్రత్త అని ఛాలెంజ్ చేస్తాడు అక్కడ ప్రారంభం అసలు పాయింట్ అనేది సో ఆ విధంగా ఉపక్రమించి ఇంకా ముందుకు ఏమొచ్చిందంటే కథమాసా దేవతే ఆయన నాకు తెలియదు మహాశయ నేను నోరు మూసి కూడుకుంటా నువ్వు చెప్పద్ంటే నేను చెప్పను ఎందుకంటే నాకు తెలియదు అనగానే మహారాజు వచ్చేందేమో నేను వరిస్తున్నాను నేను ఋత్విక్కుగా అంటే మరి ఋత్విక్కుల అందరికీ ఇచ్చినట్టుగా నాకు కూడా ఇస్తామంటే ఇస్తాను అని అంగీకరించిన తర్వాత అప్పుడు ప్రస్తా ప్రస్తోతగా సరే ఇంకా నువ్వు చెప్పు అంటాడు చెప్పంటే ఆ దేవత తెలుసుకునే చెప్తాను ఇంత గందరగోళం అయిన తర్వాత ఆయన ఆలస్యం ఎలాగైంది ఇంకో నిమిషం ఆ దేవత అని అడిగాడు కథమా సా కథమాన్ ఎందుకన్నాడంటే అనేక దేవతల్లో ఎవరు ఆ దేవత దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు షస్తి ఏమని ప్రాణ ఇది హోవాచ ప్రాణము అని చెప్పాడు చెప్పి దాన్ని వివరిస్తూ ఇంకా ఇలా చెప్తున్నాడు సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణమేవాభి ఈ ప్రాణులన్నీ కూడా దేహత్యాగం చేసి ఎక్కడికి వెళ్తాయి ఆ ప్రాణంలోకి వెళ్ళిపోతాయి ఇది ఉపనిషత్తు పురాణ దృష్టికి దార్శనిక దృష్టికి అది తేడా పురాణ దృష్టిలో ఇటు నరకానికి వెళ్తాయి అటు స్వర్గానికి వెళ్తాయి లేకపోతే ఈ ఊరు వెళ్తాయి ఆ ఊరు వెళ్తాయి అనేదేదో చెప్తారు కానీ ఇక్కడ ఒక ప్రాణి ఇప్పుడు వాయువు ఉండేది లోపల వాయువు లంగ్స్లో వాయువు ఉంది ఈ వాయువు బయటకు వచ్చేసింది అదే ప్రాణం ప్రాణరూపంగా ప్రాణం ఆ వాయువుతో పాటుగా బయటకు వచ్చేసింది ఎక్కడికి వెళ్తుంది అంటే మహావాయువులోకి వెళ్ళిపోతుంది ఇంకెక్కడికి వెళ్ళడం అలాగే అది ఈ ఊరు వెళ్తుంది ఆ అది ఇంకో రకం దృష్టి ఇది దార్శనిక దృష్టి మహావాయువు నుంచి వచ్చేవి మహావాయువు మహాప్రాణంలోకి వెళ్ళిపోతాయి సో అదేవిధంగా సకల ప్రాణులు కూడా ఆ పరబ్రహ్మ నుండి ఆవిర్భవించేవి అల్టిమేట్గా అది మహావాయువు అని ఉరికే తత్కాలము నేను అలా దృష్టాంతం కోసం చెప్పాను గాని వాస్తవంగా మనము నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాము ఈశ్వరులోకి వెళ్ళిపోతాం నిద్ర లేచినప్పుడు ఈశ్వరునించి బయటకు వస్తాం ఇది చాంద్రోగ్య ప్రక్రియ ఉపనిషత్తు అంటే అలాగే ఉంది కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దము ఆ ఉపనిషత్ ప్రక్రియ యొక్క ధోరణని బట్టి చూసినట్లయితే అది లింగం పరబ్రహ్మక లింగం సకల ప్రాణులు దేనిని పొందుతున్నవో అనగా నాకు తెలిసిపోయింది మాకు ఆ దానికి మీరు పేరు ఏది పెట్టినా ఆకాశమన్నా బ్రహ్మేది ప్రాణహ అన్నా కూడా బ్రహ్మే నిజానికి బ్రహ్మను ప్రాణ అనే పదంతో వ్యాఖ్యానించడం కూడా చాలా అందంగా ఉంది ఎందుకంటే పరబ్రహ్మ ఇస్ ది కాస్మిక్ లైఫ్ కాస్మిక్ లైఫ్ ఈ దేహంలో జీవరూపంగా ప్రవేశించింది పరమాత్మ జీవేనాత్మన అను ప్రవిశ్య ఈ దేహంలో జీవరూపంగా ప్రవేశించింది జీవా అంటే జీవ ప్రాణధారణే అని అర్థం కాబట్టి ఆ కాస్మిక్ లైఫ్ అనేది ఏదైతే గలదో అదే పరమాత్మ అంటే ఇప్పుడు మరి పరమాత్మ సర్వవ్యాపకుడు కదా మరి లైఫ్ అన్నది కేవలం లివింగ్ బీయింగ్స్లోనే ఉంటుంది అనే శంక మీరు చేయనక్కర్లా ఎందుకంటే వాస్తవంలో ఇక్కడ ఒక ఉపాధి కలదు ఒక దేహము కలదు ఇక్కడ లైఫ్ మనకి స్పష్టంగా కనపడుతుంది అక్కడ ఇంకో దేహం ఉన్నది అక్కడ కూడా లైఫ్ స్పష్టంగా కనపడుతుంది మరి మధ్యలో లైఫ్ ఉన్నట్టా లేనట్టా ఆకాశం అంటే సర్వవ్యాపకం మరి మధ్యలో లైఫ్ మాట ఏమిటి అంటే లైఫ్ కూడా ఉంది ఎందుకంటే ఉందన్నదానికి దృష్టాంతం ఏంటంటే మీరు ఏదైనా మామిడి బాగా మిగల ముగ్గిన మామిడి ఇక్కడ పెట్టండి ఇక్కడ లైఫ్ ఉంది అక్కడ లైఫ్ ఉంది మధ్యలో ఉందా లేదా కదా మీకు సందేహం ఆ మధ్యలో పెట్టండి ఆ మామిడి పెట్టండి లేకపోతే గాలిలో వెళ్లాడి ఏదో ఒకటి చేయండి ఒక్క రోజు వచ్చి చూస్తే దాని లోపల పురుగు బయలుదేరుతుంది కాబట్టి ఫంగస్ వస్తుంది బ్యాక్టీరియా వస్తాయి పురుగు వస్తుంది లైఫ్ ఉందండి లైఫ్ లేకపోవడం అనే ప్రసక్తే లేదు సపోజ్ ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి ఆ దేహంలో లైఫ్ లేదని మీరు అనొచ్చు కాక ఆ దేహాన్ని అలాగే అట్టేబెట్టో రోజు వచ్చి చూడండి తెలుస్తుంది లైఫ్ ఉందో లేదోనో దాంతో చేవో పురుగులు బయలుదేరతాయి లైఫ్కి చెబునే ఎటు వచ్చి లైఫ్ ప్రకటమవడానికి ఒక ఉపాధి నిర్మాణం కావాలి ఒక ఆర్గానిక్ బాడీ అక్కడ నిర్మాణం అయితే వెంటనే లైఫ్ ప్రకటమైపోతుంది కాబట్టి ఆకాశము అంటే అలా సర్వవ్యాపకము ప్రాణ అన్నా కూడా అదేవిధంగా సర్వవ్యాపకము ఎప్పుడు ప్రాణశబ్దానికి మీరు కాస్మిక్ లైఫ్ విచ్ ఈజ్ బ్రహ్మన్ అని అర్థం చెప్పినప్పుడు ఆ సెన్స్లో ప్రాణశబ్దాన్ని వాడారు కాబట్టి సకల ప్రాణులు కూడా ఆ ప్రాణము నుండియే ప్రాణమునందే ప్రవేశించుతున్నది ప్రాణమభ్యుజ్జిహతే అవి ఉదయించినప్పుడు కూడా ఆ ప్రాణము నుండియే బయటికి వచ్చుతున్నది సైషా దేవత ప్రస్తావమన్వాయత్త సో ఆ ఈ ప్రాణదేవతయే అంటే పరమాత్మ ఈ ప్రస్తావక్తికి అధిష్టాన దేవత అని చెప్పాడు ఆయన త్రయ నిర్ణయవదేవద్రష్టవ్యౌ ఇక్కడ సంశయం అంటే ఈ ప్రాణశబ్దము చేత ముఖ్య ప్రాణము ముఖమునందు శ్వాస రూపంగా ఉండే ప్రాణమా లేక ప్రాణాపానాది వృత్తుల రూపంగా ఉండే ప్రాణమా లేక పరబ్రహ్మయా అని సంశయము నిర్ణయము పరబ్రహ్మయే ఎందుకని బ్రహ్మలింగాన్ని బట్టి ఆ విధంగా మీరు చూసుకోండి ఎలా అయితే ఆకాశస్థల్లింగా తన చోట చూసుకున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసుకోవాలి అయితే లింగాన్ని బట్టి ఆకాశ శబ్దం బ్రహ్మ అని చెప్పి ఆకాశ శబ్దము కేవలము భూతాకాశముందు మాత్రమే కాక బ్రహ్మయందు కూడా ప్రయోగింపబడుతూ ఉన్నది అని అక్కడ యదేశ ఆకాశ ఆనందో స్యాత్ అని అలాంటి ప్రయోగాలు చూపించారు మరి అలాగా ప్రాణానికి కూడా ఏమైనా అలాంటి ప్రయోగాలు ఉన్నాయా ప్రాణశబ్దము ఎక్స్క్లూజివ్గా బ్రహ్మ అనే అర్థంలో నిస్సందేహంగా వాడబడే సందర్భాలు ఉండాలి ఉంటేనే మీకు సంశయం వస్తుంది లేకపోతే సంశయమే కాదు అక్కడ బ్రహ్మ అనే అర్థంలో ప్రాణశబ్దాన్ని వాడేరు ఇక్కడ బ్రహ్మ కాని మరొక సందర్భంలో వాడేరు ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ ప్రాణశబ్దము దేన్ని బోధిస్తుంది అని సంశయం బ్రహ్మనే బోధిస్తుంది అని నిర్ణయం కాబట్టి ఎక్కడో ఒక చోట ప్రాణశబ్దాన్ని బ్రహ్మ అనే అర్థంలో వాడింది ఉండాలి ఉండకపోతే సంశయమే కలగదు ఉంది చూపిస్తున్నారా ప్రాణబంధనం హి సౌమ్య మనహ ఈ మనస్సు ఈ మనస్సు దేనికి కట్టివేయబడి ఉన్నది అంటే మనస్సు చైతన్యమునందు వచ్చిన కదలిక అది మనస్సు అంటే సో ఆ అటువంటి మనస్సు సహజంగానే చైత ఎలా అయితే సముద్రము నాకు తరంగము కట్టివేయబడి ఉంటుంది తరంగం గురించి మీరు చెప్పాలనుకోండి ఏమని చెప్పాలి సముద్రబంధనం అని చెప్పాలి సముద్రానికి కట్టివేయబడి ఉంటుంది తరంగము అని చెప్పాలి సముద్రాన్ని విడిచిపెట్టి రాలేదు బయట మనస్సు ప్రాణమునకు కట్టివేయబడి కొని ఉంటుంది అంటే ఆ ప్రాణము చేష్టారూపమైన ప్రాణం కాదు ఎందుకంటే చేష్టలు మనస్సు చేత నిర్దేశింపబడతాయి మనస్సు సంకల్పాన్ని బట్టి చేష్టలు ఉంటాయి కాబట్టి కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం మనస్సు దానికి కట్టివేయబడి ఉన్నది ఏమంటున్నాం కాబట్టి చేష్టారూపమైన ప్రాణం మన ప్రాణ ప్రాణశక్తి మనస్సు నుంచి ఉదయిస్తుంది కనుక అది కాదు ఇక్కడ మనస్సుకి మూలంలో ఉన్నటువంటిది ఏదో దాన్ని అక్కడ ప్రాణశబ్దంతో వాడారు మనస్సుకి మూలంలో ఏముంది ఆత్మచైతన్యం ఉంది అదే బ్రహ్మ అంటే కాబట్టి ప్రాణశబ్దాన్ని బ్రహ్మాత్మ అనే అర్థంలో వాడిన దానికి దృష్టాంతం తర్వాత ప్రాణస్య ప్రాణం అని ఉంది అది ప్రాణమునకు ప్రాణము తేనోపనిషత్తి ప్రాణము అంటే క్రియాశక్తి ఈ క్రియాశక్తికి మూలంలో ఉన్న ప్రాణము అంటే పరబ్రహ్మ చక్షుషక్షు అంటే పరబ్రహ్మ చక్షు అంటే కాదు చక్షు కన్ను కన్నుకి కన్ను అని ఎప్పుడైతే అన్నారో ఆ కన్ను పరబ్రహ్మ ప్రథమావిభక్తిలో ఉన్న కన్ను కాబట్టి ప్రాణస్య ప్రాణ ఇత్యాది ప్రయోగాల్లో కూడా ప్రాణస్య ప్రాణం మంత్రంలో కానీ అక్కడ ప్రథమావిభక్తిలోకి మార్చుకున్నాం అక్కడ వాచోహ వాచం ఇత్యాది సందర్భాల్లో తేనోపనిషత్తు మంత్రం అది అది కూడా బృహదారుణిక ఉపనిషత్తులో ఉంది అది కూడా కొటేషన్ ఇచ్చారు బృహదార్మికంలో కూడా ఉంది కేనాలో కూడా ఉంది సో ఇటువంటి వాక్యాలలో స్పష్టంగా ప్రాణశబ్దానికి బ్రహ్మార్థము అని తెలుస్తూ ఉంది అదే అంటారా బ్రహ్మ విషయ ప్రాణశబ్దో దృశ్యతే కాబట్టి ఈ విధంగా అక్కడక్కడ బ్రహ్మాన్ని బోధించే సందర్భంలో ప్రాణశబ్ద ప్రయోగాన్ని ప్రయోగించారు శబ్ద ప్రయోగం మనకు కనబడుతూ ఉన్నది కానీ మామూలుగా ప్రాణశబ్దానికి లోకంలో అర్థం ఎలా ఉంటుంది అంటే ప్రాణాపానాది వాయు అదే అంటారు ఆయన వాయువికారేతూ ప్రసిద్ధతరో లోకవేదయో లోకంలో కూడా ప్రాణము అంటే వాయువికారం అంటే ప్రాణాపాన వ్యానోదాన సమానములలో ఒకటి ఐదు వాయువృత్తులు వాయువు యొక్క ఫంక్షన్స్ అంటే మనం పీల్చి విడిచే గాలికి వాయువు అని పేరు ఆ వాయువు వల్ల మీకు లోపలికి తీసుకొనుట బయటకు విడిచిపెట్టుట లోపల దేహమంతటా కూడా ప్రసరింపజేయుట ఇత్యాది వేరు వేరు ఫంక్షన్స్ ఉన్నాయి వాటిల్లో ప్రాణశబ్దము చాలా ప్రత్యే ప్రధానంగా ప్రయోగింపబడుతూ ఉన్నది లోకంలో వేదంలో కూడా వేదంలో కూడా అలా ఉన్నది కాబట్టి ప్రాణశబ్దానికి ఆ వాయువికారము అనే అర్థమా లేక అక్కడెక్కడో ప్రాణస్ ప్రాణం ఇత్యాది సందర్భాల్లో ప్రయోగించినట్టుగా పరబ్రహ్మానార్థమా అని సంశయం సంశయాన్ని ఆవిధంగా సంశయము అంటే రెండు ఉండాలి ఉభయ కోటి అవగాహీ సంశయ అని సంశయాన్ని ముందు చెప్పారు ఇప్పుడు సంశయాన్ని వివరిస్తున్నారు చూడండి అత ఇహ ప్రాణశబ్దేన కతరస్య ఉపాదానం యుక్తం ఇదివతి సంశయ అని సంశయం కలుగుతుంది కతరస్య ఏ రెండింట్లో ఒకదానికి కతర కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దానికి పరబ్రహ్మాన్ని తీసుకోమంటారా లేక ఒకనొక వాయువు వాయువు యొక్క ఫంక్షన్ అని తీసుకోమంటారా అని సంశయం కలుగుతుంది సంశయం కలిగిన వెంటనే ముందు పూర్వపక్షం చెప్పాలి విషయో విషయశ్చేవ విషయ అంటే సంశయం విషయ విషయవాక్యం సంశయం పూర్వపక్ష తథోత్తరం తర్వాత పూర్వపక్షం తర్వాత సిద్ధాంతం చెప్పాలి అది అధికరణ న్యాయం అధికరణ ప్రక్రియ సో ఇప్పుడు పూర్వపక్షం చెప్తున్నారు కిం పునరత్రయుక్తం బాగుంది మీరు సంశయం బాగానే ఎస్టాబ్లిష్ చేశారు ఈ రెండింటిలో ఏది ప్రాణశబ్ద వాచ్యమని మీరు అనుకుంటున్నారు చెప్పండి అని అడిగారు అడిగితే దానికి సమాధానం వాయు వికారస్య పంచవృత్తే ప్రాణ్యోపాదానం యుక్తం ప్రానస్ ప్రాణ అనే వాయువు యొక్క వికారము అంటే వాయువు యొక్క చేష్ట వాయువు యొక్క ప్రవృత్తి ఫంక్షన్ ప్రాణ ఈ ప్రాణమే ఐదు రూపాలుగా ఉంటుంది లోపల ప్రాణ అపానం యాన ఉదాన సమానం కాబట్టి అంగీ అయిన ప్రాణము ప్రాణమే వన్ ఆఫ్ ది అంగాస్ కూడా ప్రాణమే అలా ఉంటాయి పదాలు పదప్రయోగం అలా ఉన్నది కాబట్టి ప్రాణాపాన యానోదాన సమానములు అనే ఐదు అంగములు గల ప్రాణము అనబడే వాయువికారం కలదో అది ప్రసిద్ధంగా ప్రాణశబ్దము చేత సర్వత్ర అంటే లోకమునందు వేదమునందు కూడా నిర్దేశింపబడుతూ ఉన్నది కాబట్టి ఆ అర్థం తీసుకోవటమే న్యాయం అందరికీ తెలుసున్న అర్థం తీసుకోవాలి కానీ సో ఎక్కడో వంద మంది ఇటు వెళ్తూ ఉంటే ఒకటి ఇటు వెళ్తారంటే ఎలా గురుతుంది వారు కూడా ఇకే పోవాల్సి ఉంటుంది లోకదృష్టి లోకదృష్టి అలా ఉంటుంది పూర్వపక్షం కదా తత్రహి ప్రసిద్ధతర ప్రాణశబ్ద ఇచ్చవోచామా ఈ మాట ముందే చెప్పాము వాయు వికారము అనే అర్థంలో ప్రాణశబ్ద ప్రయోగము చాలా ప్రసిద్ధంగా ఉన్నది లోకంలోను వేదంలో కూడా ఈ మాట చెప్పి ఉన్నాము అయితే ఏమన్నా ఆకాశ శబ్దము ప్రసిద్ధంగా భూతాకాశాన్ని చెప్తున్నా ఆ సందర్భంలో దాన్నేమో బ్రహ్మన్నారు కదా అలాగే ఇక్కడ కూడా చేసి కదా అని పూర్వపక్ష యొక్క శంక పూర్వపక్షాన్ని బలం చేయాలి కదా ముందు నను పూర్వవధి హాపీ తల్లింగా బ్రహ్మణ ఏవగ్రహణం యుక్తం ఇది పూర్వపక్షం మీద ఒక అబ్జెక్షన్ ఎందుకే అబ్జెక్షను అంటే అబ్జెక్షన్ రేస్ చేసి నెగెక్ట్ చేస్తే అప్పుడు పూర్వపక్షం ఏమవుతుంది బలపడుతుంది అందుకోసం ఏమంటే ప్రాణశబ్దం ప్రసిద్ధంగా వాయు విశేషాన్ని చెప్తుందని మీరు అంటున్నారే కాబట్టి ఇక్కడ అలా తీసుకుంటాము అని మీరు అంటున్నారు గడిచిన అధికరణంలో కూడా ఇలాగంటి సమస్య వచ్చింది ఆకాశ శబ్దం ప్రసిద్ధంగా భూతాకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టి బ్రహ్మాన్ని తీసుకున్నారు కదా కాబట్టి ఇక్కడ కూడా అలాగే చేసుకుంటే పోతుంది పూర్వపక్షానికి అబ్జెక్షన్ బ్రహ్మను యుక్తం ఎందుకంటే తీరా ఆకాశం ఆకాశం అంటూ దాన్ని బ్రహ్మ చేసి కూర్చోబెట్టారు ఇప్పుడేమో ప్రాణం ప్రాణం ఉందా అంటే దీన్ని కూడా బ్రహ్మ చేసేయండి కొన్ని వదిలిపోతుంది కొడవద్దు అని పూర్వపక్షి మీద శంక इहापी इक्यशेषे भूता संवेशन उगमन पारमेश्वर कर्म प्रतीयते अगर आकाश शब्दा भूताकाश तपब्रह्मा चप्डा की वाक्यशेष अटे तरवा वाक्य उल चूपी आपने इतानी ఎందుకంటే ఇక్కడ కూడా ఈ సకల ప్రాణులు కూడా ఏ దేని ఎందు విలీనమవుతున్నాయో సంవేషణము దేని నుంచి ఉద్భవిస్తున్నాయో ఉద్గమనము అని కనపడుతూ కాబట్టి ఎందుకు వచ్చిన గోలా ఈ ప్రాణాన్ని కూడా బ్రహ్మ చేసి కూర్చోబెట్టాము అన్నానికి వీల్లేదు నా అన్నానికి వీల్లేదు ఎందుకంటే అంటే పూర్వపక్షాన్ని బలం చేస్తున్నారు మీకు ఆ సందర్భం అర్థమైందండి ముఖ్యేపి ప్రాణే భూత సంవేశమోద్గమనస్య దర్శనాత్ భూతాకాశంలో సకల ప్రాణులు విలీనం అవ్వడం కానీ భూతాకాశం నుంచి సకల ప్రాణులు పుట్టడం కానీ సంబంధం లేదల్లాగంటే కాబట్టి అక్కడ భూతాకాశ అర్థం చెప్పడానికి వీరు కానీ ఇక్కడ పరిస్థితి వేరు ఇక్కడ ఈ వాయువికారమైన ప్రాణం నుంచే సకల ప్రాణులు పుట్టడము సకల ప్రాణులు కూడా మళ్ళీ ఆ వాయువికారమైన ప్రాణం నందే విలీనం అవడము మనకు కనబడుతూ ఉంటుంది ఇప్పుడు పుట్టేడంటే గాలి పీల్స్తూనే పుడతాడు పిల్లవాడు పుట్టిన వెంటనే ఏడవాలి అంటే గాలి పీల్చడం ప్రారంభించాలి అని ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ షుడ్ స్టార్ట్ శిశువు ఏడవలేదనుకోండి అంటే గాలి పీల్చట్లేదని అర్థం ఏడవట్లేదని అప్పుడు నెత్తి మీద లెంపగా వేస్తారు స్తే ఆ మూమెంట్ ఆఫ్ లంగ్స్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు పిల్లవాడు ఏడుస్తాడు అప్పుడు లైఫ్ ప్రారంభమవు కాబట్టి ఆ వాయువు నుంచే ప్రాణం వస్తుంది ప్రాణం పోయినప్పుడు ఎక్కడికి పోతుంది ప్రాణం పోయి వాళ్ళని ఎప్పుడైనా పరిశీలిస్తే తెలుస్తుంది ఆ గాలి పీల్చుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు పీలుస్తాడు వీళ్ళు పెడతాడు పీలుస్తాడు వీలు పీల్చి ఇంకా విధులు పెట్టి మెల్చడం మానేస్తాడు అక్కడికి ప్రాణం పోయినట్టు తెలుస్తుంది చూసి వాళ్ళు అయినా వెయిట్ చేస్తారు వీళ్ళ కన్ఫర్మేషన్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తారు వెయిట్ చేసి ప్రాణం పోయిందని అరగంట తర్వాత తేల్చుకుంటారు కానీ వాళ్ళకే తెలుసు నాకు అప్పుడే తెలిసింది ఆఖరిసారి గాలి విడిచినప్పుడు నాకు అప్పుడే తెలిసింది అని చూసిన వాళ్ళు చెప్తారా వెరీ ట్రూ కాబట్టి ప్రా వీడు సకల ప్రాణులు కూడా మళ్ళీ ఆ వాయువులోకే వెళ్తున్నాయి కాబట్టి పరబ్రహ్మ వచ్చి పరబ్రహ్మ నుంచి వెళ్తున్నాయి అనే చెప్పినక్కర్లా వాయువు నుంచి వచ్చి వాయువులోకి వెళ్తున్నాయి అని కూడా చెప్పచ్చు కాబట్టి వాక్యశేష స్పష్టంగా బ్రహ్మలింగం కానక్కర్లేదు ఈ సందర్భంలో కాబట్టి ప్రాణము అని మనం వాయువికారాన్ని చెప్పుకోవటంలో అభ్యంతరం ఏం లేదు వాయు కూడా దాన్నే బాగా సపోర్ట్ చేస్తోంది ఏ వంహి ఆమ్నాయతే ఇంకా కూడా ఇలా చెప్తున్నారు చాలా మంచి వాక్యం యదా వై పురుషస్వపితి ఇప్పుడు మనిషి నిద్రపోతున్నాడు మానవుడు మనిషి అంటే మగవాడు కానక్కర్లా మగవాడు కావచ్చు స్త్రీ కావచ్చు మానవ మాత్రుడు నిద్రపోతున్నప్పుడు ఏమవుతుంది ప్రాణం తరిహి వాగ్యేతి ప్రాణం చక్షు ప్రాణం శ్రోత్రం ప్రాణం మనహ అప్పుడు నిద్రపోయినప్పుడు వాక్ ఉంటుందా ఉండదు చూపు ఉంటుందా ఉండదు మనస్సు ఉంటుందా ఉండదు మరి ఏముంటుంది ప్రాణం ఉంటుంది ప్రాణం ఉంటుంది గాలి తీరుస్తూ ఉంటాడు విడిచిపెడుతూ ఉంటాడు ప్రాణశక్తి అలా ఉంటుంది మరి ఈ వాక్ ఎక్కడికి వెళ్ళింది ప్రాణంలో కలిసిపోయింది ప్రాణంలో విలీనమైంది మనస్సు కూడా ప్రాణంలో విలీనమవుతుంది చూపు కూడా ప్రాణంలో విలీనమవుతుంది చూడండి ప్రాణంలో విలీనం అవుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది అక్కడ ప్రాణం అంటే ప్రాణశక్తియే వాయుకారమే ప్రాణం అక్కడ తర్వాత సజదా ప్రబుద్ధ్యతే ప్రాణాదేవా అధి పునర్జాయంతే మళ్ళీ ఎప్పుడైతే నిద్రలేస్తాడో వాక్ వస్తుంది చూపు వస్తుంది మనస్సు వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ప్రాణశక్తి నుంచే వస్తాయి కాబట్టి ప్రాణశక్తి జాగారం చేస్తుంది నిద్రపోదు పోనీ వీడు నిద్ర లేచిన తర్వాత పోనాడు నిద్రపోతుందా అప్పుడు నిద్రపోడు అలా ఇప్పుడు యాక్చువల్గా అలాగే ఉంటుంది ఆ ప్రాణశక్తి ఏమిటది వాయు వికారమే కాబట్టి ఆ విధంగా కూడా శక్తి చెప్తోంది కనుక ఆ వాక్యశేషం ఏదైతే గలదో అంటే ఇమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి అనేది ఇట్ నీడ్ నాట్ బి బ్రహ్మన్ ఇట్ కెన్ యాజ్ వెల్ బి ది వాయు ప్రాణము అంటే గాలి పీడిచి విడిచిపెట్టే ఆ ప్రాణం కావచ్చును పూర్వపక్షం ప్రత్యక్షంచైతత్ స్వాపకాలే ప్రాణవృత్త అపరిలుప్యమానా ఇంద్రియవృత్తయ పరిలుప్యంతే ప్రబోధకాళే ప్రాదుర్భవంతీతి ఇది మనందరికీ స్పష్టంగా తెలుసున్న విషయం ప్రసిద్ధం ఏవి ప్రత్యక్షం ఇప్పుడో అనుభవంలో ఉంటుంది ఏమిటంటే స్వాపకాలం నందు అంటే నిద్రపోయే సమయంలో ప్రాణవ్యాపారము మాత్రమే ఉంటుంది ప్రాణ వ్యాపారం అంటే రక్తం ప్రసరిస్తూ ఉంటుంది గాలి పీల్చి విడిచిపెడుతూ ఉంటారు అంటే లంగ్స్లోనేమో ఆక్సిజన్ అబ్జార్బ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ పైకి త్రో త్రోసం వేయబడుతుంది జఠరాజ్ని ఆకారణంగా ప్రాణాపాన ప్రాణాపానములతోటి పచనం చేస్తుంది కదా సో అహం వైశ్వానుభూత్వా ప్రాణి నాందేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అజామ్యన్నం చతుర్విధం ఇదిని మనం నిద్రపోయినా ఆ పనవుతూ ఉంటుంది చాలా విదూరమైనదండి ఈ దేహం మనం అధ్యాత్మాన్ని పరిశీలించాం అందుకేనే మనిషిని అధ్యాత్మం వైపు చూడరా అధ్యాత్మం వైపు చూడరా అంట అధ్యాత్మ విద్య విద్యాన అధ్యాత్మవిద్యయే విద్య ఒక ఆయన ఓ పుస్తకం పట్టుకొచ్చారు నా డిగ్రీకి దానికి మీరు ఉపోద్ఘాతం రాయండి పాపం ఏదో ప్రేమతో నేను ఏదో పెద్ద మహావిద్వాంసు ఉన్నది కదా ప్రేమతో వచ్చాడు ఆయన నేను మామూలుగా నాకేం తెలియదంటే ఆయన ఎందుకు ఉంటాడు ఉపోద్ఘాతం వచ్చాడు ఆ పుస్తకం ఏమిటంటే ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫోటోలు తీసి రూట్ మ్యాప్ వేసి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చాప్టర్ చెప్పిన రెండు పేజీల పుస్తకం తయారు అది చక్కగా గ్లాసీ ప్రింట్ అది చేయించడానికి డబ్బులు అన్నీ సమకూర్చుకున్నాడు కాశీలో రెండు మసాలు ఉండి రీసెర్చ్ చేసి ఆయన ఆ పుస్తకం చేశాడు దాని పేరు కాశీ దర్శనము అనే పుస్తకం దాన్నేమో ఒక పీఠాధిపతి దగ్గరికి పట్టుకెళ్ళాడు పట్టుకెళ్తే ఆయనేమో దానికి ఉపోద్ఘాతం కూడా రాసి ఇచ్చారు ఇతను చాలా గొప్ప భక్తులు కాశీలో ఉన్నాడు అన్ని దేవాలయాలని దర్శించాడు అంతటా పూజలు చేశాడు చాలా గొప్పగా చేశాడు ఇతను అందరికీ ఆదర్శప్రాయుడు కాశీ గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం కంటే మించిందేం లేదు కాబట్టి ఇతనికి అన్ని సుఖము శుభములు కలుపు నేను ఆశీర్వదిస్తున్నాను ఇతను నారాయణ స్మరణం స్టాంపు అవన్నీ వేసి ఒకటి తెచ్చుకున్నాడు మామూలుగా ఇది ఒక రొటీన్ ఒకటి ఉంది వాళ్ళు ఇచ్చేస్తారు ఎందుకంటే మెయిన్ స్వామి ఎవరు అక్కడ ఒక క్లర్క్ కూర్చొని ఉంటాడు వాడు ఇచ్చింటూ పోతాడు ఆ గౌరీశంకర్ గారు ఇవ్వమంటారు వీళ్ళు ఇస్తారు వీళ్ళకు రొటీన్ ఉంటుంది ఆయనే రాసేసి పంపిణేస్తాడు ఆ క్లర్కే రాసి పంపిణేస్తాడు మామూలుగా మీరు ఎప్పుడైనా స్వామీజీని చూడడానికి వెళ్తే ముందు స్వామీజీ కంటే ముందు ఈ క్లర్కులందరూ అక్కడ కూర్చొని రాస్తూ కనపడతారు వాళ్ళు ఇలాంటివే రాస్తూ ఉంటారు సో నా దగ్గరికి వచ్చారు నన్ను రాయమంటాడు అని చూపించాడు ఆయన కూడా రాశారు నువ్వు కూడా రాయవ్యా ఆ స్వామీజీ పేరు పక్కన నీ పేరు కూడా పెడతాను ఫోటో కూడా కావాలి అని అడిగాడు పాపం అంతా అతని వైపురించి అంతా బాగానే నేను రాయినని చెప్పాను ఎందుకు రాయను అంటా ఉంటాడు ఇది అధ్యాత్మ విద్య కాదు అధ్యాత్మ అంటే ఏదైనా రాస్తా నేను ఇప్పుడు ఏదైనా మీరు అధ్యాత్మ విద్యకి సంబంధించి ఏదైనా తీసుకొస్తే ఐ విల్ రైట్ సంథింగ్ ఈ కాశీ యాత్ర అది నాకేం తెలియదయా ఆ టాపిక్ నాకు పరిచయం లేదు నేనేం రాస్తా దాని గురించి నేను కాశీ పంచికం పుస్తకం రాశానంటే దాంట్లో కాశీ యాత్ర మాట ఒక్క మాట కూడా ఉండదు ఏదో ఉంది ఓ చర్చలుస్తుంది ఎక్కడో పూల ప్రసంగాను ప్రసంగంగా కాబట్టి అంటే మీరు అనొచ్చు బయటిది లోపలిది కూడా అలా ఉండదు మీకు ఫోకస్సు ఉంటే బాహ్యములం లేకపోతే ఆంతరములం ఉండదు ఉండదు బోర్తు వినాటిది ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనస్సు యుగపత్ రెండు దిశల్లో పనిచేయదు ఆపోజిట్ డైరెక్షన్స్లో పనిచేయదు కాబట్టి మీ మనస్సు యొక్క ఫోకస్ బాహ్యము నుండి ఉంటే మీరు ఆంతరాన్ని పూర్తిగా మిస్ అవుతారు ఆంతరము ఉంటే బాహ్యాన్ని మిస్ అవుతారు బట్ వాట్ యు ఆర్ మిస్సింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ రియల్ అన్నట్టు చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అధ్యాత్మ విద్య అంటే తన తాను దర్శ ఆత్మన్నే వాత్మానం పశ్యే ఇది అధ్యాత్మ విద్య అంటే అలాగే ఉంటుంది ఇక్కడ ఎంతసేపు ఈ దేహము ఇంద్రియము మనస్సు ప్రాణము ఆత్మ దీని మీద విచారం ఒక జీవితకాలం చేయదగ్గ విచారం ఎందుకంటే ఇదే సత్యం ఇది దృశ్యము మిథ్య దృశ్యం మీరు ఎంత విచారం చేసినా అది మిథ్యే దాంట్లో ఏమీ సారం ఉండదు కాబట్టి ఇక్కడ చూడండి ప్రాణవృత్తి లోపించదు ఇక్కడ ఈ విచారం చూడండి ఎలా నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఏమవుతోంది ఆ విచారం ఎవడైతే చేస్తాడో వాడు ఆత్మనిష్టకి అర్హుడైపోతాడు నిద్రపోయినప్పుడు వాట్ ఈజ్ హ్యాపీ సో నేను అనే అహంకారం ఒక ఆయన భగవాన్ దగ్గరికి వెళ్ళి నాకు చాలా దుఃఖంగా ఉంది అని అడిగాడు అంటే ఆయన చెప్పారు ఈ దుఃఖం ఎందువల్ల వచ్చిందని ఈయన అడిగాడు అడిగితే ఆయన ఉన్నారు ఎందువల్ల వచ్చిందో నువ్వే చెప్దువు కానీ నిన్న రాత్రి నిద్రపోయావా నిద్రపోయాను నిద్రలో దుఃఖం ఉందా లేదు నిద్ర లేచాక దుఃఖం వచ్చింది ఇది ఒకటి మనకు అనుభవంలో ఉన్న విషయం కదా ఇప్పుడు నిద్ర లేచిన దానికి వాట్ ఈస్ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఏమిటి ఆ ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏమిటో వెతికి పెట్టుకుంటే దాన్ని బట్టి ఈ దుఃఖ హేతువుని మనం నిర్ధారించగలుగుతాము ఏమిటా ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వీడేం చెప్తాడు ఆయనే చెప్పారు అహంకారము ద మీ సెన్స్ అది నిద్రలో లేదు తెలివి వచ్చిన తర్వాత వచ్చింది అవకాశంగానే వచ్చింది మొత్తానికి ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ కేమ్ మీ సెన్స్ కాబట్టి నిద్రావస్థకి జాగ్రత్త చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ చాలా మౌలికమైన డిఫరెన్స్ ఏది అంటే అది మీ సెన్స్ ఉండదు ఇక్కడ ఉంది ఈ దుఃఖం అనేది కూడా ఆ మీ సెన్స్ మీద కేంద్రితమై ఉంది ముందు ఇది నీకు అర్థమైందా దిస్మచ్ యూ అంటర్స్టాండ్ కాబట్టి బాహ్య విచారం కాదు ఇది ఇది అధ్యాత్మ విచారం కాబట్టి దుఃఖము నాకు ఎక్కడ ఉన్నది మీ మీద కేంద్రితమై ఉన్నది పోనీ మీరు అనొచ్చు హేతువులు బాహ్యమునందు కొద్దో ఉన్నాయండి అంటే పోనీ ఉండని ఉండని బట్ దుఃఖానుభవానికి కేంద్రం ఏమిటి బాహ్యమా లేకపోతే మీ సెన్స్ Me-sense is the locus in which you experience the feeling of unhappiness. Kabate, a me-sense ma-te-lte. In me-sense unte, niki dukhaan bhavaṁka luto ni. Me-sense ka naka vilina maite, dukhaan bhavaṁka luto ni. Kabate, dukhaan bhavaṁka ni. Lekadana, apposite, sukhaan bhavaṁka ni. A me-sense paikendritamai onna di. Izinu varthan jespo. Aani, love all biter I am teaching. దాన్ని అధ్యాత్మ విద్య అంట నీకు దుఃఖం కలిగిందా అయితే ఈ గ్రహాల వల్ల కలిగింది ఆ నక్షత్రాల వల్ల కలిగింది అని ఈ అంకె నీ కార్ నెంబర్ ఎంత డెబ్బై ఆరు ఎనభై ఒకటి అదుగో దానివల్ల కలిగిందండి అది డెబ్బై ఆరు ఎనభై ఒకటి ఉండకూడదు డెబ్బై ఇంకో కొత్త గ్యాంగ్ వచ్చింది వీళ్ళందరూ కూడా వీళ్ళు గ్యాంగ్లు వీళ్ళు ఈ మాఫియా గ్యాంగ్స్ ఎలాగో వీళ్ళు కూడా అలాంటి గ్యాంగ్స్ ఈ కొత్తది ఏంటంటే నీ పేరేమిటి నా పేరు నా పేరు విశ్వేశ్వరరావు స్పెల్లింగ్ ఏం రాస్తావు విఐఎస్వి అని రాస్తాను ఆ వీటీసీ డబ్ల్యూ పెట్టు ఓరు విడి తస్తుంది అని ఈ గ్యాంగ్ ఇది ఎక్కడ గ్యాంగ్ అండి వీటీసీ డబ్ల్యూ పెట్టడం ఏమిటి వీటీసీ డబ్ల్యూ పెడితే నీ దుఃఖం పోతుందంత అయితే మూడు చోట్ల మూడు చోట్ల తీయద్దు మొదటి దట్టబెట్టు మధ్యలో తీసి మళ్ళీ చిగురు దట్ట అది వాడి ఏదో చెప్పాలి కదా అయితే ఫీజు ఎలాగా వాడికి ఇవ్వడం వీళ్ళందరూ కలిసి లోకాన్ని అతలాపతలం చేసి ప్రజలని తప్పుదారి పట్టించి ఇటు లౌకికం నుంచి భ్రష్టు చేస్తున్నారు అటు అధ్యాత్మం నుంచి భ్రష్టులు అవుతున్నారు ఇతో భ్రష్టతో ఎందుకంటే ఈ ఈ ఫాల్స్ ఫుడ్ వెనక్కాలిపోతాడు కూడా దీని వెనకాల పోతాడు ఏవో రావి అంటాడు రప్పలంటాడు వీటి వెనకాలిపోతాడు వాటే పిటి అధ్యాత్మంలో చూసుకోవాలి నాకు దుఃఖానుభవం ఉన్నది జీవితంలో దుఃఖానుభవానికి వస్తుంది బాహ్య హేతువులు ఏవో ఉంటాయి బాహ్యం ఇచ్చా అంటే అది వెంటనే అర్థం కాకపోవచ్చు బట్ దుఃఖానుభవం మనస్ ఈగోపై కేంద్రితమైనది అని అంత మాత్రం తెలుసుకుంటే చాలా ముందుకు వెళ్ళొచ్చు ఇది అధ్యాత్మ సో ప్రాణవృత్తి లోపించటం లేదు నిద్రపోయినప్పుడు దీని మీద సుప్త సుప్త బాలాకీ దృప్త బాలాకీ అజాతశత్రు బ్రాహ్మణం ఉన్నది బ్రౌదారణ్యంలో దృప్త బాలాకీ ఈ బాలాకీ అని మహర్షి చాలా పొగరు నాకు అన్నీ తెలుసున్నాయి అజాత శత్రువు మహారాజు ఈ అజాత శత్రువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళేదో చెప్పబోతాడు నాకు గుర్తు లేదు మీరు చూడండి బ్రహదార్ణ్యకంలో ఉంది అజాతశత్రు బ్రాహ్మణం తెలుగులో మీకు అన్ని వివరంగా ఉన్నాయి సో ఏదో చెప్పబోతే అజాతశత్రువు అంటాడు నువ్వు చెప్పింది సరిగ్గా లేదు లేవాయా ఆపి పాటిక అంటే విధీతి హోవజ మహాత్మా చెప్పు నువ్వు చెప్పు నేను తెలుసుకుంటాను ఆ గర్వం విడిచిపెట్టి ఆ మహారాజుని శరణ పెడితే ఆయన చెప్తాడు నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే శబ్దం చేయి వెళ్ళి వాడికి తెలీదా శబ్దం అంటే అర్థం ఏమిటి శబ్దాన్ని ప్రకాశింపజేసే ఆ తత్వం ప్రస్తుతం మరుగుబడి ఉంది ఆ తత్వం ఏమిటి ప్రాణము నో ఎందుకని ప్రాణం మరుగుబడేం వాడు గాలి పిలుస్తున్న ప్రాణం తెలియదు ప్రాణం యాక్టివ్గా ఉంది కాబట్టి మీకేమైంది ప్రాణము ఆ వాయువికారమైనటువంటి ప్రాణశక్తి శబ్దాన్ని ప్రకాశింపజేయుటలేదు అని తెలిసిందా లేదా కాబట్టి శబ్దాన్ని ప్రకాశింపజేసేది ఏదో ఇంకొకటి ఉంది అనండే అప్పుడేం చేస్తాడంటే అజాతశత్రువు వాడిని అడ్డి మీద ఇలాగా పేషణం చేస్తాడు ఇలాగా వాడిని కుదిపేస్తాడు వాటి లేచి కూర్చుంటాడు ఇప్పుడు ఎందుకు లేచాడు అని ఈ విధంగా అద్భుతమైన విచారం చేస్తా మీరు చూడండి చదవండి అది సో ప్రాణవృత్తి లోపించలేదు ఇంద్రియ వృత్తులన్నీ లోపించేవి అంటే అర్థమేమిటి ఇంద్రియ వృత్తులన్నీ ప్రాణవృత్తిలో విలీనమైనవి మళ్ళీ నిద్రలేస్తూనే పునః ప్రాదుర్భవంతి అంటే ఆ ప్రాణవృత్తిలోంచి బయటకు అదేగా అక్కడ వాక్యం ప్రాణమేవ అభిసంవిశంతి ప్రాణమభ్యుజిహతే కాబట్టి ప్రాణశబ్దానికి మనము అక్రియాశక్తి అని అర్థం చెప్పచ్చు ఇంద్రియ సారత్వాచ భూతానామవిరుద్ధ ముఖ్యే ప్రాణేపీ భూత సంవేశనోద్గమనవాదీ పాఠ్యశేష దీని మీద చిన్న అబ్జెక్షన్ ఏమంటే ఇంద్రియాలన్నీ విలీనమవుతాయని చెప్పలేదు అక్కడ భూతాలు అంటే ప్రాణులు విలీనమవుతున్నాయంటున్నారు ఇంద్రియములు విలీనమవుతాయని మీరు లెక్కేస్తున్నారు అంటే ఏమండి ప్రాణులు ఇంద్రియముల సారమేగా మనిషి ఉన్నాడు మనిషి ఒక ప్రాణి వాడి సారమేమిటి వాడు చూసేది వినేది ఆఘ్రానించేది ఆస్వాదించేది స్పృశించేది వీటి బేసిస్ మీద సంకల్పించేది ఇవన్నీ కలిస్తే మనిషి అవుతారు మనిషి అంటే వాడి స్మృతుల సంకలనమునకే మనిషిని పేరు మీరు పొద్దున్నే నిద్రలేశారు నిద్రలేసుకొని నేను ఫలానా అని ఒక మనిషిగా మీరు చలామణి అవుతున్నారు ఆ స్మృతుల సంకలనమే కాదు ఇంకా అంతకంటే ఏమున్నా స్మృతుల యొక్క ఇంటిగ్రేషన్కే మనిషిని పేరు మనిషి స్మృతి నుండి పుడతాడు స్మృతి ఇప్పుడు కుండ తయారు చేశాడు కులాలుడు కుండ తయారు చేశాడు కుండ నూతనంగా తయారు చేశాడా స్మృతి నుండి తయారు చేశాడా కాబట్టి కుండ ఎక్కడి నుంచి పుట్టింది స్మృతి నుంచి పుట్టింది అంచేతనే కులాలుడు కొండకి కర్తయా స్మర్తయా కర్త కాదు మరి కర్త ఎవడు కర్త ఉండడు కర్త ఉండడు దర్ ఈజ్ డూయింగ్ బట్ దెర్ ఇస్ నో డూయిర్ కర్త ఉండడు ఆ ప్రవాహం స్మృతి ప్రవాహం స్మృతి యొక్క ప్రవాహం వల్లనే కుండ పుడుతుంది కాబట్టి అంచేతనే బ్రహ్మగారు సృష్టి చేశారు ఎలా సృష్టి చేశారు సో దివంచ పృథివీ చాంతరిక్షంచాతాయథా పూర్వమకల్పయత్ పూర్వకల్పంలో ఎలా ఉందో అదేవిధంగా స్మరించాడు స్మరించాడు ఆయన ఆయన స్మరించగానే ఆ స్మృతుల నుండి జగత్తు ఆవిర్భవించింది స్మృతి నుంచి ఆవిర్భవిస్తుంది ఏదైనా కూడా కాబట్టి బ్రహ్మ మనకి సృష్టి కర్త ఉండడం సృష్టిని స్మర్ స్మరిస్తాడు ఆ స్మృష్టి సృష్టి స్మర్తకే కర్త అని ఉపచారం చేత మీరు వ్యవహారం చేయదలుచుకుంటే చేయొచ్చు అది వేరే సంగతి అంతేగాని మీకు అబ్రహామిక్ ఫైత్స్లో ఉన్నట్టుగా ఇక్కడ కర్త అనేవాడు ఒకడు ఆధునిక కాలంలో కొన్ని సంప్రదాయాల్లో కర్త అనే అంటే సృష్టి సత్యము దీన్ని సృష్టించిన వాడు ఒకడున్నాడు వాడు సత్యము ఈ విధంగా ఈ బిబ్లికల్ అప్రోచ్ ఏదైతే ఉందో అది మన దగ్గర కూడా కొంతమంది దగ్గర మొదలైంది అది యాక్సెప్టబుల్ కాదు అది దర్శనం కాదు అది అది దృష్టి కాదు మంచిది ఏదో ఎవరో చదువుతుంటే ఐడియాస్ ఏమి చదవకుండా కొంతమంది ఉంటారు ఏమి చదవరు శుభ్రంగా భోజన చేస్తారు ఏవో పూజా తీసుకుని కూర్చుంటారు వాళ్ళకి ఏ సమస్య ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు అవును అధ్యతలే గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళి భోహో అధీహి భగవన్ అంటాడు అధీహి అంటే స్మర ఇత్యర్థ అని భాష్యకారులు నేను వ్యాకరణం చదువు తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు వ్యాకరణాన్ని నాకు చెప్పండి అండవు మీరు వ్యాకరణాన్ని స్మరించండి అంటారు ఇప్పుడు నేను పాఠం చెప్తున్నానంటే నేను పాఠం చెప్తున్నానా స్మరించుకున్నానా స్మరిస్తున్నాను స్మరణమే ఉంటుంది ఈ స్మరణం ప్రవాహ రూపంగా ఉంటుంది స్మృతి ప్రవాహం అంటే స్మృతి మంత్ర ద్రష్టలు మంత్రాన్ని స్మరిస్తారు వాళ్ళు మంత్రాన్ని దర్శిస్తారంటే తమ లోపల దర్శిస్తారంటే స్మరిస్తారు అంచేతనే మంత్ర అపౌరుషేయం దీంట్లో పురుషుడు ఎవడం ఉండడు అపౌరుషేయ సిద్ధాంతం వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవాలంటే చాలా రివల్యూషనరీగా ఆలోచించటం తెలిసి ఉండాలి చాలా ట్యాంజెన్షియల్గా ఆలోచించేవాడే సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు అంతేకాని నలిగిన దారిలో నడుస్తాను అన్నవాడు ఎన్నడూ సత్యాన్ని తెలుసుకోలేడు వాడు అలా నలిగిన దారిలో నడుస్తూ ఉంటాడంటే పది మంది నడిచేదారిలో నడుస్తాడు పది మంది నడిచేదారిలో నడిచేవాడు గతానుగతికో లోక ఆ పది మంది వెళ్ళిన మిథ్యా మార్గంలోనే వీడు పడిపోతూ ఉంటాడు సత్యమని భ్రమలో అంతేకాని సత్యాన్ని తెలుసుకోలేడు సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా క్రియేటివ్ అండ్ రివల్యూషనరీ ఒక ఇన్నర్ రెవల్యూషన్ ఉంటేనే తెలుసుకోగలుగుతాడు సత్యాన్ని కాబట్టి మనిషి అంటే ఇంద్రియ సారమే కాబట్టి ఇంద్రియములు ప్రాణములో విలీనమై ప్రాణం నుంచి బయటకు వస్తున్నాయి అన్నా ప్రాణులు ప్రాణములో విలీనమై బయటకు వస్తున్నాయన్నా ఒకటే ఎందుకంటే ప్రాణులు అంటే ఇంద్రియముల సారమే ప్రాణం కాబట్టి వాచ్యశేషంలో భూతానాం ఉన్నా ఇక్కడ ప్రా చక్షు ఇంద్రియ దృష్టాంతం ఇచ్చినా ఈ రెండింటికి తేడా ఏమీ లేదు రెండు ఒకటే కాబట్టి ముఖ్య ప్రాణమే ఇక్కడ ప్రాణశబ్దార్థము